సంసారం అంటే వారి పిల్లల్లో ఉంది సంసారం అంటే ఊళ్ళో ఉన్న వ్యవహారాలు వ్యాపారాలు అయితే ఎలక్షన్లు ఇదంతా సంసారం అలాగే మీరు అనుకుంటున్నంత సేపు మీకు సంసార మహోదధి దాని అందులో మహోదధి అని కూడా అంటా ఉంటాం మహాసముద్రం మహాసముద్రం సముద్రం లాగా ఉంది కదా నేను విస్మరించింది కదా విశాలంగా హైదరాబాద్ నగరం ఉంటుంది పెద్ద సముద్రం ఉంటుంది ఏం చిన్న నగరం ఏమి ఇంకా హైదరాబాద్ దాటితే విజయవాడ దాకా అలా సముద్రంలాగా అలా సంసారం ఏదంతా అని అనిపిస్తుంది మీరు అలా అన్నాడు అనుకోవద్దు సంసార మహోదంటే నిద్రలే జింది మొదలుకుని మళ్ళీ పడుక్కునేదాకా ఆ మనో చిత్తాకాశము మనస్సు అనే కేరాయి ఒకదాని తర్వాత ఒకటి నిరంతరంగా ప్రవహిస్తూ ఉండే అనుభవముల పరంపర ఏ ఈ మహోదీ అంచేతనే చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ కాబట్టి సంసార త్యాగం అంటే పెట్టే బేడా సంసార త్యాగం అలా ఉంటే బ్రస్ అలా కలిసి మళ్ళీ తర్వాత అయ్యో పారేసుకుందాం ఉన్నదంతా పారేసుకుందామని చింతిస్తూ ఉంటుంది కోపం వచ్చి ఇంకా ఉద్దేశం ఈ ఈ ధన వ్యామోహం ఇదంతా నేను మానేశాను అది దగ్గర ఉన్న వెయ్యి రూపాయలు ఎవరితో దానం చేస్తా కావచ్చు కోపం తగ్గాక ఇగో నీ నీ మూలంగానే నువ్వు నా కోపం పెట్టిన దానం చేశా చూడు ఇప్పుడు పరిస్థితి చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనకు డబ్బులు లేక మనకే ఇబ్బంది నువ్వే దానికి కూడా నువ్వే కారణం మళ్ళీ దాన్ని ఇంకోసారి కోపం అంతకుముందు కోపం ఒక ఉండదు దానం ఇంకోసారి కోపం మనిషి ఉంటాడు కాబట్టి సంసారం అంటే బాహ్యమునందు ఉండేది కాదు చిత్త త్యాగ ఏవ సంసార త్యాగ భగవాన్ నమర్షి గురిని చాలా బాగా చెప్పారు ఆయన ఏమని చెప్పారంటే ఒకడు ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఎలా బతుకుతున్నాడు ఒక రిజిమెన్లో బతుకుతూ ఉంటాడు రిజిమెన్ అంటే ఒక స్ట్రక్చర్ ఒక వ్యవస్థలో బతుకుతూ ఉంటాడు ఏమిటా వ్యవస్థ దేని ఇంటి యజమాన్ని వీళ్ళెందులో నా భార్య పిల్లలు వీళ్ళు వాయిలు ఉద్యోగం సద్యోగం డబ్బు దస్తాం ఏదో ఈ మంచి చెడు వీళ్ళు కాపరేట్ చేస్తారు వీళ్ళు కాపరేట్ చేయరు వీళ్ళు చెప్పిన మాట వింటారు వీళ్ళు చెప్పిన మాట విండడు అని ఇలాగ ఏదో ఒక రెజిమన్ ఉంటుంది ఈ రెజిమన్లో బతుకుతూ ఉంటాడు ఈ రిజిమన్ సంసారం అనుకుంటాడు తన చుట్టూ ఉండే రిజిమన్ ఏదైతే ఉందో అది సంసారం అనుకుంటాడు మరి ఒక్కసారి ఒక ఆదేశం వచ్చి వాడు ఏం చేస్తాడంటే ఈ సంసార త్యాగం చేయాలంటే ఏం చేయాలి ఈ రిజిమన్లు త్యాగం చేయాలనుకుంటారు అనుకుని ఆ ఇల్లు వాటిల్లి బెల్లం పిల్ల వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఋషికేశ్ వెళ్తాడు హృషికేశ్ వెళ్ళి అక్కడ ఏదో అఖాడాలమో బా అవధూత బాడాలమో జాయిర్ అవుతాడు అవధూత బాడాలే ఏదో అఖాడాలమో ఉంటాయి అక్కడ సాధ్య వాళ్ళు సాధువులు ప్రపంచం అదో అదే ఇద్దరు అనేది ఎవరైనా దాదాపు వాళ్ళ మీద ఒక అడేవాల్సింది జాయిర్ పట్టుకుంటాడు పట్టుకుని అయ్యా నన్ను కూడా మీ సరసన చేర్చుకోండి అంటే అక్కడ మహాత్ములు ఏమంటారంటే ఎవరైనా సన్యాసం తీసుకుంటే వాళ్ళు పండగ చేసుకుంటారు ఎందుకంటే అరే ఈరోజునే మన జాతిలోకి ఇంకొకరు వచ్చారు వెల్కమ్ వెల్కమ్ హేమ్ అని పండుగ చేసుకుంటారు నిజంగా నేను సన్యాసం తీసినప్పుడు తీసుకున్నప్పుడు నాకు అలా ఉంటాం ఒక ఆయన ఉరే నింపుకుని తీసుకుపోయాడు తీసుకుపోయి చక్కగా పకోడీలు తయారు చేసి ఆయనే స్వయంగా పకోడీలు తయారు చేసి నా చేత తినిపించాడు కాళ్ళండి మహాత్మా అంటే వినిపించకుండా తినిపించాడు అయ్ నయా అజ్ఞాన హమారా హమారా బీచ్మెన్ అని మహాను మీతో చేస్తారు ఆ రకంగా ఒక కాషాయం గుంట భుజం మీద వేసిస్తాం వేసిస్తే ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు రుజిమన్ పోయి ఇప్పుడు కొత్త రెజిమన్ను వస్తుంది ఇంతకుముందు భోజనానికి ఓ రకంగా ఉంటూ ఇప్పుడు భోజనానికి ఇంకో రకంగా ఉంటుంది కానీ మొత్తానికి వ్యవస్థ తప్పదు మళ్ళీ రూమ్ ఒకటి ఉంటుంది ఓ బట్టలు ఉతుక్కుంటూ ఉండాలి భోజనానికి ఏదో నక్షత్రానికో దానికో వెళ్ళడం ఈ లోపల చుట్టూ పది పదిహేను మంది సాధువులు ఉంటారు దీంట్లో కొంతమంది మనకి ప్రేమగా ఉంటారు కొంతమంది మనకి విరుద్ధంగా ఉంటారు కొంతమంది కాపరేట్ చేస్తారు కొంతమంది కాపరేట్ చేయరు కొంతమంది ఏమో దెబ్బలాడతారు కొంతమంది ఆశీర్వదిస్తారు చెప్పిన మాట కొంతమంది వినని కొంతమంది దాని ఎంటైర్లీ న్యూ థింగ్ బట్ స్టిల్ ఇట్ ఈస్ అనగా విజిమన్న ఉంది సో ఒక రెజిమన్ వదిలిపెట్టి ఇంకో రిజిమన్లో నువ్వు బ్రతికితే దీనికి నువ్వేమో జ్ఞానమని పైగా ఇంకో అదో పేరు కూడా పై ఇది కాదు సంసార త్యాగము మరి ఏమిటి సంసార త్యాగము అంటే చూడు నీ మనస్సులో నిరంతరంగా ప్రవహించే ఆలోచనలు సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పానికి మూలమునందు ఆత్మతత్వము గలదు దాన్ని వెతుక్కో ఇంట్లో కూర్చునే చేయొచ్చు నువ్వు దీనికోసం ఋషికేష్ వాళ్ళు ఎక్కర్లేదు ఋషికేశ్ వెళ్తే సంసారం నీతో పాటే వస్తుంది ఎందుకో తెలుసునండి ఋషికేశ్ వెళ్ళేప్పుడు మనస్సును మద్రా హైదరాబాద్లో వచ్చిపెట్టేసి ఋషికేశ్ వెళ్తారా లేకపోతే మీతో పాటు మనస్సు కూడా తీసుకెళ్తారా మీతో పాటు వస్తుంది కదా బట్ మనస్సు మంతబడు వచ్చిందంటే సంసారం మంత పాటు వచ్చిందని అర్థం ఎందుకంటే సంసారం అంతా కూడా మనస్సులోనే ఉంటుంది కదండి చిత్త త్యాగ ఏవ సంసార త్యాగ త్యాగం చేయాలి సంసార త్యాగం అత్యవసరం మీరు సంసార త్యాగం చేయకపోతే మీకు ఆత్మవస్తువు రధించదు జీవన్ముక్తి దొరకదు సందేహం లేదు కానీ సంసార త్యాగం అంటే ఇల్లు వాటిని వీధిపెట్టేసి హృషీకృష్ణలోనో లేకపోతే తిరువన్నామలోనోనో కూర్చోవడం మాత్రం సంసార త్యాగం అనిపించకూడదు సంసార త్యాగం చిత్త త్యాగ సంసార త్యాగ ఎన్నిసార్లు చెప్పినా ఈ మాటే చెప్పడం కనుక నిజమను మారితే సంసార త్యాగమైందని మీరు అనుకోవద్దు ఆ మనస్సులో లించే సంకల్పం యొక్క క్వాలిటీని మీరు ఇంప్రూవ్ చేయాలి ఎటువంటి సంకల్పాలు పుడుతున్నాయి మీకే తెలుస్తూ ఉంటున్నా మరి మరి అధ్వాన్నకు సంకల్పాలు పుడుతున్నాయా అంటే అర్థమేటమాట మనసులో చాలా కాలుష్యం ఉంది అని అర్థం ఈ నాశనం అయితే బాగుండు వాళ్ళ నాశనం అయితే బాగుండు అలాంటి సంకల్పాలు ఎలా వస్తున్నాయా అంటే అర్థం ఏంటంటే మీరు ఇంకా ప్రేమను నేర్చుకోవాలి అని అర్థం అలాగే ప్రేమ లేకపోతే మీరు జ్ఞానంలో ఏమీ సంపాదించలేదు తర్వాత ఎవరినో చూస్తే మీకు అసూ కలుగుతుందా మీకంటే గొప్పవాళ్ళని చూస్తే మీకు అసూ కలుగుతుందా అంటే యూ యూ స్టిల్ హ్యావ్ టు ట్రైన్ ఎవరి సెల్ఫ్ ఏదో కొంత సో సంకల్పముల యొక్క క్వాలిటీ ఎలా ఉంది ఇప్పుడు వంకాయలు కొనుక్కునేప్పుడు ఎలాంటి వంకాయలు కొనుక్కుంటున్నామో చూసి కొనుక్కుంటాం కదా ప్రతి వంకాయలు చూసు అలాగే ప్రతి సంకల్పమో పుచ్చు వంకాయలో ఉందా మంచి వంకాయలా ఉందో చూసుకోవాలి ది క్వాలిటీ ఆఫ్ ది థాట్స్ అండ్ దెన్ క్వాంటిటీ ఆఫ్ ది థాట్స్ చాలా మనస్సు అల్లకల్లోలంగా ఉందా మరీ చంచలంగా ఉందా లేకపోతే కొంత ప్రసన్నంగా ఉందా ఇది పరిశీలించుకోవాలి కానీ దీని సంఘ అలాగే మీరు అప్పుడు క్వాలిటీని క్వాంటిటీ విషయంలో క్వాంటిటీని తగ్గించడం ఇంప్రూవ్ చేయడం అంటే క్వాంటిటీని తగ్గించడం క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం అంటే ఈ కోపము ద్వేషము అసూయ ఇటువంటి ఫ్రస్ట్రేషను ఇవన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టేసి సహనము ప్రేమ అంటే రెండే సహనము ప్రేమ అది క్వాలిటీని ఇంప్రూవ్ చేయటం ఆటోమేటిక్గా క్వాంటిటీ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది సో మనస్సు మూడోస్ అలా చిన్నగా గాలి పెద్ద ఎక్కువ లేనప్పుడు జలాశయం ఉంటుంది చూడండి పిల్లపిల్ల తరంగాలు అలా వస్తూ ఉంటాయిగా ఉంటుంది బుర్రద ఉండదు చిన్న చిన్న తరంగాలు అలా అలా వస్తూ ఉంటాయి ఆ స్థితిలో ఉంటుంది మనస్సు అప్పుడు ఓ మీరు అనగానే సంసార త్యాగం అయిపోతుంది కాబట్టి ఆ డైరెక్షన్లో ప్రయత్నం చేయాలి కానీ సో చిత్త్యాగ ఏవో సంసార త్యాగ ఇదంతా ఈ కథంతో నేను ఎందుకు చెప్పానంటే సంసార మహోదం తీర్త్వాన్ ఉంది దాటియే ఉంది ఏ ఆ మహాసముద్రం మీరు మనస్సే మహాసముద్రం ఇంకా వేరే ఏమి లేదమా అని చెప్పడం చెప్పారు సో ఆ చిగము చేసి మీరు ప్రవర్తి ద మైండ్ ప్రేయర్ టు ది మైండ్ అని అంటారు ప్రయర్ టు ది మైండ్ అసలు పుస్తకమే అవుతుంది ప్రేయర్ టు కాన్షియస్నెస్ అని నిసర్గదత్త మహారాజు గారి బోధలతో కూడిన పుస్తకం సో ప్రేయర్ టు ద సంకల్ప ప్రేయర్ టు మైండ్ ఏమున్నది ఆ మార్గంలో మీరు పయనించాలి గంతవ్య అదే ప్రయాణం చేయాల్సిన మార్గం పయనిస్తే పరవిద్యా విషయ కంటెంట్ ఆఫ్ ది మైండ్ అయితే అపరవిద్య ప్రయర్ ది మైండ్ అయితే పర అది సంగర్ టు ది మైండ్ మనస్సు అమణీభావము అన్నారు మనస్సు విలీనమైనప్పుడు మీరు ఎలర్ట్ గా చేతన స్వరూపంగా నిలిచి ఉంటారే ఆ సచిత్ స్థితి అది జ్ఞానం అక్కడ అది అది కూడా చితే సో తనని తాను తెలుసుకుంటూ ఉండేటువంటి స్థితి సో ఆ స్థితిని మీరు పొందటానికి ఈ జ్ఞానం ఉపకరిస్తుంది కాబట్టి ఆ స్థితి అది పరవిద్యలో విషయము అపరవిద్యలో విషయం అనేది ఇంట్లో ఉంది సంసార బిజినెస్లు కెమిస్ట్రీలు ఫిజిక్స్లు స్టాక్ మార్కెట్లు పుణ్యాలు పాపాలు ఇవి ఇవన్నీ కర్మలు ఇవన్నీ అపరవిద్యా విషయములు పరవిద్య విషయం అంటే సత్యదాత్మకు సంబంధించినది మాత్రమే పరవిద్య పరవిద్యా విషయం ఏమిటో సచిది ఆత్మ మాత్రమే పరవిద్యా విషయము అది మీరు పొందాలి ఓకే సహా కస్మిన్ వర్త ఇత్యాహ ఇప్పుడు ఆ పరవిద్యలో విషయమయ్యి మన చేతి ఈ సంసార మహోదని దాటి పొందబడవలసిన అది ఎక్కడ గలదు ఎక్కడుంది చెప్పండి మీరు హృదయమునం గలదు అది ఆ మంత్రం సో ఆ మంత్రానికి అవతారిక సో యహ సర్వజ్ఞ సర్వవిత్ సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు సర్వజ్ఞుడన్నా సర్వవిత్తన్నా ఒక్కటే కొంచెం చిన్న భేదాన్ని చూపిస్తారు సందర్భ మరి పద ఒకటే అర్థంలో పదాలు రిపీట్ అయినప్పుడు భేదం చూపించాలి చూద్దాము సో సర్వజ్ఞుడు సర్వవేత్త అయినటువంటి పరమేశ్వరుడు ఎటువంటి మహిమా భువి ఈ జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క మహిమయే వ్యాపించి ఉన్నదే అమ్మ ఆ పరమేశ్వరుడు అంటే అర్థమేంటి ద మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ ఈ యూనివర్స్కి మూలమునందు ఉన్నటువంటి ఆ మిస్టరీ ఈశ్వరుడు అంటే మరి ఆ మిస్టరీయే కదా సో ఆ పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు బ్రహ్మపురే బ్రహ్మపురంలో ఉన్నాడు బ్రహ్మపురం అంటే ఇది ఇదండి దీనికి బ్రహ్మపురం అని పేరు ఏం పేరు పెట్టారు వీళ్ళు దేహానికి బ్రహ్మపురే మన వాళ్ళు అంటారు దేవాలయంలో ఉన్నారంటారు బాహ్యమైన దేవాలయం నీకు ఆంతరమైన దేవాలయాన్ని తెలుసుకోలేకపోతే బాహ్యమైన దేవాలయాన్ని సబ్స్టిట్యూట్గా కొంతకాలం పెట్టారు చిన్నపిల్లలకి కౌంటీ చేసేప్పుడు ఈ వీటిని ఇలా ఊచలకి గుళ్ళు గిన్నె పెడతారు వీడు కౌంటీ చేసుకుంటూ ఉంటారు అది మోడర్న్ సిస్టము మా అమ్మగారు నాకు అథమేటిక్ నాకు బాగా చిన్నపిల్లలు ఎలా నేర్పివారంటే ఇరవై దాకా మాకు ఇబ్బంది ఉండేది కాదు ఐదు ఐదు ఐదు ఐదు వంకలు తిరిగిపోతా వంకలు తిరిగిపోతా పద్నాలుగులోంచి ఏడు తీసేరా అని అనివారు మా అమ్మగారు అనేప్పటికీ ఇప్పుడు ఏడు తీసేయాలి ఇక్కడ కాల్పించారు చేతితోటి అక్కర్లేదు రాళ్ళతో ఎవరెట్టి రాదు ఇవ్వరు అంటే ఓహో సరే ఇంక చేతులు ఇలాంటివి పెట్టి ఈ కాళ్ళలో తీసేయాలి అది తీసేసాను కాళ్ళలో కాలు తీసేసాను ఓకే తీసేయ్ మర్చిపో ఇంకే కాదు ఇప్పుడు ఇంకో మూడు తీసేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు ఇంకా నుంచి ఇక్కడ తీయడం ప్రారంభించు ఐదు ఆరు తీసేయ అయిపోయింది ఇప్పుడు లెక్కట్టు ఏమున్నాయో ఒకటి రెండు లేకపోతే ఇక్కడ లెక్కట్టు ఒకటి రెండు ఒకటి అక్కడ ఒకటి రెండు అక్కడ ఐదు ముందుతో ఐదో ఆరు ఏడు లేకపోతే అది ఇవాళ అంట సరే పిల్లలకి ఇవేమో చిన్న చిన్న గుళ్ళు అది పెట్టిస్తాయి దేవాలయం అంటే అదే దేవాలయము మన ఆధ్యాత్మిక ఇన్ఫెంట్స్ కోసం స్పిరిచువల్ బేడ్స్ వాళ్ళ కోసం దేవాలయం ఇంకెప్ప కాలం దేవాలయం కదా దేవాలయం హృ హ హృదేశర్జున హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు సో దివ్యే బ్రహ్మపు దివ్యే ఇది బ్రహ్మపురము దివ్యము దివ్యము అంటే వెలిగిపోతుంది ఏ ఎలా వెలిగిపోతుందండి ఎలా వెలిగిపోలేనట్లుంది ఏదైనా మీరు గంధం తీసుకురా టక్కుమని ముక్కు పట్టేస్తుంది శబ్దం వస్తే వెంటనే చేయి పట్టేస్తుంది టెంపరేచర్లో మార్పులు వస్తే చర్మం పట్టేస్తుంది అదే మీరు అంటే చైతన్య ప్రకాశం ఎవరి పూర్లు ప్రతి కణంలో ప్రతి రోమకూపంలో కూడా ఆ చైతన్య ప్రకాశము ఒలికిపోతూ ఉన్నది ప్రాణశక్తి సర్వ వ్యాపకంగా ఉన్నది దివ్యే అంటే దీర్థం దివ్యే బ్రహ్మపురే యేష ఓకే ఈ బ్రహ్మపురంలో అంతా ఉంది అంటే మళ్ళీ అది ఓంకారాలం మన ధ్యానానికి కొంచెం ఇబ్బంది అయితే అంతా ఒక్కసారి భావం అంటే కష్టం కదండి ఎవరైనా ఒక ఫిక్స్ చేయండి వ్యోమనీ ఆకాశము నుండి ఆకాశం అంటే మీకు ఒక్కటే ఆకాశం ఈ ఆకాశం కాదు హృదయాకాశము నుండి యోమని హృదయాకాశమునందు ప్రతిష్ఠిత ది మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ అంటే జగత్కారణమైనటువంటి బ్రహ్మ సర్వజ్ఞ సర్వవిత్ యశేష మహిమా భువి సర్వ సూర్యుని రూపంగా చంద్రుని రూపంగా గ్రహాల రూపంగా పరమేశ్వరుల యొక్క మహిమే వెలిగిపోతోంది ఆ పరమేశ్వరుడు ఇక్కడ హృదయంలో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆత్మ ప్రతిష్ఠిత ఆత్మరూపంగా ఉన్నాడు ఇవన్నీ మంత్రాలు ఈ మంత్రాల్లో భేదాన్ని ఎలాగా చెప్తారో నాకు ఎప్పుడు ఇప్పటికీ అంతుపట్టని విషయం ఎలా చెప్తారు భేదాన్ని దీంట్లో బ్రహ్మకి ఆత్మకి భేదం ఎక్కడ పురుగుతుంది అంత స్పష్టంగా మంత్రం ఉంటే అంటే దానికి ఏవేవో అర్థాలు చెప్తారు ఏ పదానికి ఏ అర్థం ఉంటా అర్థం మానేసి ఇంకేదో కొత్త అర్థం చెప్పడం ఆత్మా అని అంటే ఒక ఆయన విష్ణుహో అని అర్థం చెప్పారు చూడండి ఇది అన్యాయం ఇది ఎందుకంటే అమెరికాలో ఉన్నవాడు కే ఆత్మా అంటే వాడు ఏం అర్థం చెప్పాలి విష్ణుహో అంటే వాడు ఎలా చెప్తాడు వాడు ఫాదర్ అని అర్థం చెప్పే ఛాన్స్ వాడికి ఇవ్వాలి మీరు అమెరికాలోనే ఉండక్కడ కాశీలో ఉన్నవాడికి శివ అని అర్థం చెప్పే ఛాన్స్ ఉండాలి అలా అలాంటి ఛాన్స్ మీరు ఇస్తారన్నో మరి అయితే ఏమిటి ఆత్మా ఇస్ విష్ణు ఇ రోన్ దట్ ఈస్ టూ మచ్ అలాగే చెప్పకూడదు అంచేతనే మీరు అసలు ఏ అర్థం చెప్పొద్దు ఆత్మా అనేదానికి డిక్షనరీ తీసి చూడండి మీరు అమరునిఘంటూ చూడండి అమరుడు బౌద్ధుడు ఆయన బౌద్ధుడైనా ఏమి వేదాంత ఏం కదా ఆయన అమరుని పేరు ఇంకో ఉంది మరో నిఘంటు ఉంది యాస్కాట్యుడి నిఘంటు ఉంది వీళ్ళ నిఘంటులు తీసుకోండి ఆత్మ అంటే ఏం అర్థం చెప్పారో చూడండి ఆ అర్థమైనా తీసుకోవాలి లేకపోతే దానికి వ్యుత్పత్కం ఆత్మశబ్దానికి అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పబడి ఉంటుంది సర్వత్రా కూడా అదైనా తీసుకోవాలి ఇది కాదు అది కాదు శివుడనో విష్ణువునో లేకపోతే అయ్యప్పనో అలాగే అర్థం చెప్పడం ప్రారంభిస్తే అది ఉపనిషత్తులని అర్థం ఉపనిషత్తులని పరిశీలించే అది కాదు దట్ ఈజ్ వెరీ అన్ఫేర్ అలా చేయకూడదు కాబట్టి ఆత్మా ప్రతిష్ఠిత ఆత్మరూపంగా ఉన్నది ఆత్మరూపము అంటే జీవుని యొక్క వాస్తవిక స్వరూపము అది ఆత్మా అంటే అర్థం అంచేత శంకరులు అనేక సందర్భాల్లో ఆత్మేది ప్రత్యేకాత్మని ప్రసిద్ధ అని అంటారు భాష్యండాము ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ ఇంకా ఆయన చెప్తారేమో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను ఆయన అన్నారు ఈ సర్వజ్ఞ సర్వవితున్నది ఇంతకు ముందు మొదటి ఖండ ఆఖరి శ్లోకంలో ఉంది ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని అక్కడ ఏదో ఉంది ఇంకో రకంగా ఉందవా కాబట్టి సర్వజ్ఞా సర్వవితు అంటే చూడండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి మన హైదరాబాదుకి కావలసిన ప్రకాశమునంతని హైదరాబాదు నగరానికి కావలసిన ప్రకాశం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎలక్ట్రిసిటీ వల్ల వస్తుంది మన గదిలో మన ఇంట్లో మన గదిలో ఉండే ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఎలక్ట్రిసిటీ వల్ల వచ్చింది మన పట్టింటి వాళ్ళ గదిలో ఉండే ప్రకాశం ఎక్కడ ఎలక్ట్రిసిటీ వల్ల వచ్చింది సో ఈ విధంగా ఎస్టీ ఎస్టీ అని మీరు చెప్తూ అది సర్వజ్ఞ అంతని కలిపి చెప్తే ఒక్క యూనిట్ కింద తీసుకుని చెప్తే అది సర్వవిత్ ఎందుకంటే సమష్టిగా సర్వమును వ్యాపించి ఉన్న దట్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఎవరది ఈశ్వరుడు సో అది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఒక్క యూనిట్ గా యూనివర్స్ తీసుకుని దాని ముందు మీకు ప్రకటమవుతున్న ఇంటెలిజెన్స్ ని మనం చూసాం భూమి సూర్యుడి చుట్టూ ఒక ఇంటెలిజెంట్ పద్ధతిలో తిరుగుతుందా లేదా సూర్యుని లోపల కోర్టులో కెమికల్ ఫ్యూజన్ న్యూక్లియర్ రియాక్షన్స్ ఇంటెలిజెంట్ పద్ధతిలో అవుతున్నాయా లేదా చెట్టు ఇంటెలిజెంట్ పద్ధతిలో అది పెరుగుతుందా లేదా మామిడి చెట్టు మామిడి టంక పాటితే మామిడి చెట్టే వస్తుంది మేం గింజ వేప గింజ పాతితే వేప చెట్టు వస్తుంది మరి ఇంటెలిజెన్స్ ఉందంటారా లేదంటారా సో ఈ విధంగా జగత్తంతా వ్యాపించి ఉన్న ఇంటెలిజెన్స్ ఎక్కడిది ఇంటెలిజెన్స్ ఈశ్వరుని యొక్క స్వరూపమే సర్వజ్ఞే అయితే సకల ప్రాణులలో ఈశ్వరుడే ఉన్నాడని మీరు అన్నారు కదా ఇదిగో ఈ ప్రాణిలో ఉన్న ఇంటెలిజెన్స్ ఎవరు ఈ ప్రాణి యొక్క హృదయంలో అంతఃకరణల్లో ప్రకాశ ఉదయించేటువంటి సంకల్పములన్నీ తెలుసుకుంటూ ఉండేటువంటిది ఎవరు ఈశ్వరుడే ఆ పక్క ప్రాణి యొక్క సంకల్పములను తెలుసుకునేది ఎవరు ఈశ్వరుడే ఈ విధంగా వ్యష్టులనన్నిటినీ గుచ్చుకుంటూ పోయి ఈ మాలలో ఉండేటువంటి విశిష్ట సంకల్పములను తెలుసుకుంటూ ఉండే చైతన్యము ఎవరు అంటే ఈశ్వరుడే సర్వవిత్ సామాన్యేనా తర్వాత వ్యష్టి రూ విశేషేణ సామాన్యేనా విశేషేణ సామాన్యన ఓవరాల్ గా జ్ఞానము ఈశ్వరుని యొక్క స్వరూపం విశేషణ ఆయా ఉపాధులలో ఉన్నటువంటి జ్ఞానము కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే అది సర్వజ్ఞ సర్వ విత్ ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సర్వము యొక్క ఇంటెలిజెన్స్ ఈశ్వరుడే అని భక్తుడు ఎవడైనా తెలుసుకుంటాడు అది ఫస్ట్ స్టెప్ ఈజీగా తెలుసుకుంటాడు ఆ సెకండ్ స్టెప్ కూడా తెలుసుకోవాలి భక్తుడు ఏమిటి మీ హృదయంలోనూ ఇతర ప్రాణుల అందరి హృదయాల్లోనూ ఉండే ఇంటెలిజెన్స్ కూడా ఈశ్వరుడే అని తెలుసుకోవాలి ఆ తెలివి అవసరం అందుకోసం ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ తర్వాత తం పునర్విషి నష్టి ఆ పరబ్రహ్మనే ఇంకా మరొక విశేషణంతో శృతి వర్ణిస్తోంది సర్వజ్ఞ ఓ విశేషణం సర్వవిత్ ఇంకో విశేషణం ఇంకో విశేషణం కూడా వస్తుంది ఏమిట విశేషణము అంటే ఎస్యేష మహిమా భువి అది విశేషణం ఎస్ మహిమాష భువి అది ఆ పరమేశ్వరుని యొక్క విశేషణం వర్ణన అదేమిటంటే ఎస్ ఏషిమా ప్రసిద్ధ విభూతి ఏ పరమేశ్వరుని యొక్క మహిమ అంటే విభూతి మహిమకి విభూతి అని అర్థం రాశారు విభూతి అని ఎక్కడైనా వచ్చిందనుకోండి మహిమ అని అర్థం రాస్తారు అంటే గ్లోరీ అని అర్థం విభూతి అంటే గ్లోరీ మహిమ అన్నా కూడా గ్లోరీయే ఈ విభూతి పెట్టుకుంటాం చూసారా అది ఆ సెన్స్లో వచ్చింది అది విభూతి అంటారు గ్లోరీ అంటే అది బూడిదన్ను అనుకోకు దాంట్లో ఒక గ్లోరీ గలదు ఏమిటా గ్లోరీ అంటే ఈ సకల జగత్తు నశించి ఫైనల్గా బూడిద రూపంగానే తిరుగుతుంది తత్వము తత్వం బూడిద తత్వాన్ని పోషిస్తుంది సో ఏది మీరు మండినా బూడిదిగన్ను మిగులుతుంది అదేవిధంగా ఈ జగత్తులో కాలము యొక్క ప్రవాహంలో సర్వము ఫైనల్గా పంచభూతాల్లో విలీనమైపోతాయి ఆ పంచభూతాలు పరబ్రహ్మలో విలీనమైపోతాయి ఆ పరబ్రహ్మయే నీస్వరూపము అది విభూతి అలాగే భస్మ అర్థం వేరే మళ్ళా అర్థం వేరే సో ఎస్ సో మహిమ అర్థం విభూతి మహిమ ఎస్ ఎష ఏష అంటే ఈ మహిమ ఈ అంటే ప్రసిద్ధ ఈ జగత్తంతా కూడా అందరిజాతంలో దర్శింపబడుతో ఈశ్వరుని యొక్క మహిమ అంటే తక్కువమని ప్రతివాడికి తెలుస్తుంది అదే ప్రసిద్ధి అటువంటి మహిమ కోసౌ మహిమ ఏమిటండి ఈ మహిమ ఎందుకంటే మంత్రంలో ఆ మహిమ ఏమిటో చెప్పలేదు ఇందుకే ఏషా మహిమ చెప్పారు కానీ ఆ మహిమ ఏమిటి అంటే శంకరులు ఆ మహిమ ఏమిటో ఆయన స్వంత వాక్యాల్లో వర్ణిస్తున్నారు కోసమహిమ అని ప్రశ్న వేసుకుంది ఇక ఐషహా మహిమ ఈ మహిమంతా ఈశ్వరుడిదైన ఒక్క మాట చెప్పేసి ఉద్రేస్తే శృతి దానిని శంకరులు చాలా చక్కటి వాక్యాల్లో మూడు నాలుగు వాక్యాల్లో ఆ మహిమని వర్ణిస్తున్నారు రేపు చెప్తారు నెక్స్ట్ క్లాస్లో ఓం పౌర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యో పూర్ణశ పౌర్ణమా రాజ పూర్ణమే వాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి Om Shri Om Shri so, ం శ్రీ గురు జో నమ హరి హే ఓం సత్సవ శ్రీకృష్ణార్పణమస్త సో మనది రేపు ఎల్లుండి ఆదివారం సోమవారం కనుక భగవద్గీత క్లాస్ ఉంటుంది సోటి వచ్చి ఓ సందర్భంలో ఆవిడ ఆ పురంజని ఉల్లాసంగా పాట పాడుతూ ఉంటుంది ల అంటే ఆవిడ పాట పాడుతుంది ఆవిడ పాట పాడుతుంటే ఈయన పురంజనుడు చూసి ఈయన కూడా లల్లా అని పాట పాడుతాడు ఇంకో సందర్భంలో ఆవిడ దుఃఖిస్తూ ఉంటుంది రోధిస్తూ ఉంటుంది రుదతి ఏడవడం ఆవిడ ఏడుస్తుంటే ఈయన చూసి ఈయన కూడా ఏడవడం ప్రారంభిస్తాయి అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరి సంగతి అడిగి అది అనిపోతుంది ఆవిడ ఏడుస్తుంది కాబట్టి వీడు ఈయన కూడా ఏడవడమే కొంచెం ధసంత్యాం హసతి జల్పంఖ్యాం అనుజల్పతి ఆవిడ నవ్వుతూ ఉంటుంది వీడు నవ్విస్తూ ఉంటాయి హాహా ఆవిడేవో మాట్లాడుతూ ఉంటుంది వీడు మాట్లాడుతూ అనుశేత శయా నాయా అవి పడుకుంటే ఈయన పడుకుంటాడు పశ్యంత్యా అను పశ్యతి ఆవిడు చూస్తుంటే వీడు ఈయన చూస్తాడు ప్రచిత్య శోచతీం జాయా మనుశోచతి దేనవత్ ఆవిడ దీనంగా దుఃఖిస్తూ దీనంగా కూర్చుంటే ఈయన కూడా దీనంగానే కూర్చుంటాడు అనుహృష్యతి హృష్యంత్యాం ముదితాం అనుమోదతే ఆవిడ ఆనందంతో ఉక్కిరి బిక్కులైపోతుంటే వీడు కూడా ఆనందంతో ఉక్కు బిక్కులవుతాడు ఆవిడ కాముగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటే వీడు కూడా కాముగా ఉల్లాసంగా ఉంటాడు సో విప్రవబ్ధో మహిషైవం సర్వ ప్రకృతి వంచిత అని అన్నారు అంటే వీడికంటూ ఒక వాస్తవ స్వరూపం ఏమీ లేదు ఆవిడ స్వరూపమే ఈయన స్వరూపము ఇలా ఉన్నాడు పురంజనుడు అని వర్ణిన వర్ణిస్తే ఆ తర్వాత దానికి కట్టు కథ వ్యక్తి చెప్పారంటే ఇక్కడ పురంజనుడు అంటే ఆత్మస్వరూపుడు వాడు యథార్థస్వరూపం ఆత్మచైతన్యం వాడు వ్యక్తి వ్యక్తి అనుకోండి జీవ జీ జీవహ లేకపోతే పెర్సన్ పురుష ఈ పురుషుల యొక్క యథార్థస్వరూపం ఏంటి ఆత్మచైతన్యం ఈ కాన్షియస్నెస్ ఇన్ విచ్ ఆల్ థింగ్స్ అపియర్ మొత్తం జగత్తంతా కూడా చైతన్యంలోనే ప్రకాశ ప్రకాశిస్తూ ఉంటుంది జగత్ అంటే ఇంతే కదండి శబ్దరూపుర సంస్పర్శ గ్రంథాలేదా అంటే జగత్ అంటే ఎంత జగత్ అంటే మీరు గోడను తలుపులు రోడ్లు అనుకున్నారు అలా భ్రమ అలా అనిపిస్తుంది జగత్ అంటే థాట్స్ అండ్ నేమ్స్ అంతే జగత్ సంకల్పములు వాక్కులు నామరూప నామరూపాత్మకం జరుగుతుంది అందుకంటే వేరే జగత్త సో ఆ విధంగా ఆ జగత్తు ఏ చైతన్యములందు ప్రకాశిస్తోందో అధినాస్వరూపము అని తెలుసుకోవడం మానేసి తెలుసుకోలేక ఆ మనస్సులో ఉదయించేటువంటి ఆ నామరూపములు ఏవైతే గలవో అవియే నా అని భ్రమపడుతూ ఉంటాడు అక్కడ ఆ బుద్ధి ఏదైతే గలదో అదియే పురంజని మహిషి భార్య ఆ పురుషుడు ఆత్మచైతన్యస్వరూపుడు వారు పురంజనుడు ఈ పురంజనుడు పురంజనియే నేను నాకు పురంజనికి భేదము లేదు అంటే మనస్సుకి నాకు సాక్షినైన నాకు బుద్ధికి భేదము లేదు అని అజ్ఞానం నేను చాలాసార్లు వివేకం చెప్పాను కదా సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి అనే మాట ఎన్నోసార్లు మనం అనుకున్నాం సో సర్వ బుద్ధి ప్రత్యయ సాక్షి అనే స్థితిని కోల్పోయి బుద్ధి ప్రత్యయము ఏ రూపంలో ఉంటే వీడు అదే రూపంలో ఉంటాడు బుద్ధి ప్రత్యయము ఉల్లాసాకారంగా ఉంటే వీడు ఉల్లాసి ఉల్లాసము గలవాడు అది దుఃఖాకారంగా ఉంటే వీడు బుద్ధి సో ఆ బుద్ధి ప్రత్యయములకు వీడికి ఏమీ భేదం లేకుండా ఉంటాడు సో ఈ విధంగా ఆ పురంజనోపాఖ్యానంలో వర్ణించారు ఇక్కడ కూడా వీడు అలాగే ఉన్నాడు అంచేతనే బహుధా జాయమాన బుద్ధి ఎలాగా ప్రసరిస్తే వీడు అలా ప్రసరిస్తాడు రోడ్డు వీడికి అనుకూలంగా ఉంటే బుద్ధి బుద్ధి అనుకూలంగా ఉంటుంది వీడు మూడు బాగుంటుంది వీడితో ఎక్కడన్నా కొంత ప్రతికూల పరిస్థితి మూడు బుద్ధి ప్రతికూలమైన స్థితిని పొందుతుంది వీడు మూడు పాడేకి సో ఈ విధంగా జీవితం అంతా కూడా బుద్ధి యొక్క బంది ఖానాలో బుద్ధి యొక్క రూపమే నా రూపము అని అనుకుంటూ తనకంటూ ఒక వాస్తవ స్వరూపమే లేదన్నట్లుగా మనిషి జీవించేస్తుంది అంచేతనే బుద్ధి యందు ఉదయించే ప్రతి సంకల్పమునందు దేశము కాలముల యొక్క పరిచ్ఛేదం ఉంటుంది అవి దేశకాలములకు లోబడి ఉంటాయి సంకల్పాలన్నీ నామరూపములన్నీ దేశకాలానికి లోబడి ఉంటాయి కదా కాబట్టి బుద్ధితోటి తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు కనుక నేను దేశకాలములకు కట్టుబడిన వాడను అని భ్రమపడుతూ బతుకుంటాను వాస్తవ స్వరూపము దేశకాలములకు అతీతమైనది కానీ బుద్ధికి కట్టుబడి ఉన్న కారణంగా ఆ భ్రమలో జీవిస్తూ ఉంటాడు సో ఈ దీనికే బహుధా ధ్యాయమాన అని పేరు ఈ పరిస్థితిని బంధు పెట్టి తన యొక్క యథార్థస్వరూపాన్ని గుర్తించే ఉపాయం ఏమి అంటే ఓమిచ్చేవం ధ్యాయ ఓంకారమును మీరు సహాయంగా తీసుకోండి ఓంకారముని ధ్యానం చేయండి ఓమితి ధ్యాయ చింతయత ఓంకారమును ధ్యానం చేయండి ఎలాగా అంటే ఓమికి ఓంకారాలంబనా సంత ఓంకారంలో ధ్యానం చేయడం అంటే అర్థం ఏంటి ఓం అనేటువంటి ఆ శబ్దాన్ని ఆ కాస్మిక్ సౌండ్ అది ఆ శబ్దాన్ని ఆలంబనంగా తీసుకోండి దాన్ని పట్టుకోండి ఆలంబనం అంటే పట్టుకోవడం సో నీటి నుంచి ఇటు నుంచి అటు దా అది అదిటి బోధు ఒకటి అరటి బోధు చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళంటే అరటి బోధుని కట్ చేసుకుని ఇంకే క్లీన్గా కట్ చేసుకుని కాలంలో దూటికి వాళ్ళం ఆ బోధి పట్టుకుని దూటికి వెళ్ళం ఆ బోధి పట్టుకుని ఇట్నుంచేటో ఒకటి నుంచి ఇదితో అది అదే ఆలంబనంగా ఉంటుంది అదేవిధంగా ఓంకారమును ఆలంబనంగా చేసుకుని మీరు ఈ సంకల్పములను అన్నిటినీ అధిగమించి మీ స్వరూపమైనటువంటి సచ్చిదాత్మ ఎందు నిలిచి ఉండగలుగుతారు దాని ఎందు నిలిచి ఉండుతా దాని రూపంగా ఉండుతారు అది ఏడు ఆత్మరూపంగా ఉండుతా అన్న ఆత్మయ్యై ఉంటుట అంటే దానిలో నిలిచి ఉన్నదంటే మీరు వేరే మారని వేరే ఉంది మీరు వెళ్ళి దాంతో ముంచారని కాదు అది అయి ఉందిట బుద్ధితో పాదాత్మ్యాన్ని చెంది స్థితికి అపిస్రూపముగా ఉందిట ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఏదైతే దానికే అహమస్మి అయామ్ నెస్ అని అని వచ్చి ఆ అయామ్ నెస్ అది ఎక్కువ అయామ్ తీసుకొని అయాం బట్టంటే ఇంకా పోయింది కలుషితం అయిపోయింది బుద్ధి సంకల్పము చెప్పిన కలుషితం అయిపోయింది అలా కలుషితము కానీ ఆ మౌలికమైన స్వరూపము అయామ్నెస్ అది అయామ్నెస్ అంటే సెల్ఫ్ ఎవిడెంట్ ఎగ్జిస్టెన్స్ బీయింగ్ సెన్స్ ఆఫ్ ఆ స్థితిలో మీరు నిలిచి ఉండదు ఆ స్థితిని చింతించుడు అంటే ఆ స్థితిని పొందుడు అని అర్థం బి అలర్ట్ అబౌట్ ఇట్ బి కాన్షియస్ ఆఫ్ ఇట్ బి కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్ డోంట్ బి కాన్షియస్ ఆఫ్ వేరియస్ ఫామ్స్ ది కాన్షియస్నెస్ టేక్స్ బి కాన్షియస్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఇట్ సెల్ అని అర్థం దీనికి సహాయంగా ఓంకారాన్ని మీరు ఆలంబనంగా చేసుకోండి ఎందుకంటే ఏ ఆలంబనము లేకుండా సంకల్పములను విలీనం చేయటం కష్టం కనుక ఓంకారాలంబనంగా చేసుకోండి అందుకోసమే యథోక్త కల్పనయా ఇంతకుముందు ఒక కల్పన కల్పన అంటే రూపకాన్ని చెప్పాం రణమో ధనుష్యరో హ్యాత్మ బ్రహ్మత లక్ష్యముచ్యతే అప్రమత్తైన వేద్ధవ్యం శరవత్తన్మయోభవేత్ అని ఓంకారము ధనస్సు ఇది దానము అని చెప్పాం సో ఆ యథోక్త కల్పన ఇంతకుముందు వర్ణించినటువంటి కల్పన అంటే రూపకము అది కల్పనదే అది ఎగ్జాంపుల్ కోసం చెప్పింది కానీ కాదు దాన్ని అర్థం చేసుకుని ఆ ఓంకారమును ఆలంబనంగా చేసుకుని మీ స్వరూపమునందు నిలిచి ఉండు దీన్ని ఓంకార విధానము అంటారు ఇక్కడ యథోక్త కల్పనయా శంకరుల కల్పన ఇక్కడ రాశారు అక్కడ రాశారు ఎందుకంటే మానవ ఈ జనువులు ఉన్నారే దేనినైనా ఎంత స్పష్టంగా ఉన్న దానిన్నైనా కూడా దానికి ఒక వికృత రూపాన్ని ఆపాదించటంలో సమర్థం డిస్చార్జ్ చేసేయటంలో నిష్ణాతం దేనినైనా డిస్చార్జ్ చేసేస్తారు ఇది చూస్తే నిజంగా ఎలాగానే దుఃఖం కలుగుతుంది ఏం చేయాలో అర్థం కాదు దేన్నైనా డిస్చార్ట్ చేసి పెడతారు సో రుగున్నాం ఓ బాణం ఒకటి వేస్తాడో ధనస్సు వేస్తాడు ఇంకా బాణాన్ని ధనస్సుని ధ్యానం చేస్తూ కూర్చుంటాడు ఓంకారం ఉండదు ఆత్మంటే ఏమిటో తెలియదు బుద్ధికి ఆత్మకి వివేకం ఉందని కూడా తెలియదు మనకి ఈ సమాచారం ఏది తెలియదు వాడికి తెలిసినదల్లా బాణము నేను ఈ ధనస్సు బాణం చూసి ఏదండి ఇలా ఉందేమిటనేది తెలియదా మీకు ఇది ముండకొపనిషత్రులు చెప్పారు కదా ఓ అలాగా ముండకోపనిషత్తులు చెప్పారే ఏది అని అడిగాను అంటే అసలు ఏ మహాత్ములు ఏం చెప్తారు అదేంటంటే ఏంటంటారు ఏంటంటే ఓంకారమే ధనస్సు అంటే ఇప్పుడు ఆఖరికి ధనస్సు దగ్గర దేవి ఇంకో రూపం పోయి ఈ రూపం వచ్చింది నాట్ దట్ వే దట్ ఈస్ నాట్ ది వే ఇక్కడ టీకాదారుడు అంటాడు తాదృశ కల్పనానుసారేణ్యత్ర కల్పన విధీయతే అని అంటారు యథోర్థ అంటే ఈ కల్పన విధింపబడుట లేదు అంటే ఓంకారమును ధనస్థని భావన చేసుకో అలా చెప్పటం లేదు సుభాన అంటున్నాడు ఆయన అలా అంత బుద్ధిమంతులు కూడా ఉంటారు లోకంలోనూ అలా చెప్పటం లేదు నాకు నిజంగా ఆ సినిమాలు చూసి నవ్వాలో తెలీదు ఏడవాలో తెలియదు అలా ఉంటుంది సో వెరీ వెరీ ఫన్నీ సిచ్యువేషన్ ముఖ్యంగా కొంచెం పల్లెటూరు వైపు వెళ్తే ఇలాంటివన్నీ అడతగులుతాయి వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ వాళ్ళని ఖచ్చితంగా చెప్పేసి వాళ్ళ శ్రద్ధకి విఘాతం కలిగించటానికి మనం సొప్పదు అలాగని అలాగా ఒక అంధకారంలో వాళ్ళు మనం ఏం మాట్లాడకుండా వచ్చేస్తే న్యాయం కాదేమో అని మళ్ళీ అనిపిస్తుంది దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లం ఐ టీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ వెన్ ఐ గో సమ్ విలేజెస్కి వాటికి వెళ్ళినప్పుడు అలా అనిపిస్తుంది ఎందుకంటే సమాజంలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ బాగా స్ప్రెడ్ చేసి పెడతాం మిస్ఇన్ఫర్మేషన్ తప్ప ఇంకేమీ ఉండదు సో ఫోటోల నుంచి విభూతి ఫోటోల నుంచి చపాతీలు వస్తున్నాయని దోషలు వస్తున్నాయని ఒక ఆయన ఫోటోని ఫోటో తీశాడు విభూతి చుట్టూ విభూతి ఉంటుంది దాన్ని ఫోటో తీశాడు ఇదిగో చూడండి ఫోటో నుంచి విభూతి వస్తుంది అంటే అంటే నేను అన్నాను ఇది ఫోటో విభూతి కలిపి ఉన్న ఫోటో అండి అన్నాను కాదండి ఫోటో నుంచి విభూతి వస్తుంటే తీసిన ఫోటో అండి అంటాడు అలా కనిపించట్లేదండి నాకు ఫోటో విభూతి ఉండగా తీసిన ఫోటో ఉండాలనిపిస్తుంది ఫాలో పై పాయింట్ ఫోటో ఉంటుంది దాంట్లో నుంచి దాని చుట్టూ విభూతి ఉంటుంది అది ఫోటోగ్రాఫర్ హౌ ట్ కెన్ బి ప్రూఫ్ మొత్తం ప్రూఫ్ ఇట్ ఈస్ ఫోటో నుంచి విభూతి రావడం ఏంటంటే ప్రకృతి విరుద్ధంగా లాక్ మాసాక్షన్ లాఫ్ మాసం లా ఏవో కన్సర్వేషనల్ హాల్స్ రద్ది ఏవో ఇదిగో లే తర్వాత నా చిత్రం ఏంటంటే నేను చెప్పినా అర్థం చేసుకోలేదు రంగేగర ఆల్ మోస్ట్ ఫోటో నుంచి విభూత ఎందుకు రావాలి కుంకణం ఎందుకు రావాలి స్టార్ బక్స్ కాఫీ పౌడర్ ఎందుకు రాకూడదు అదేమిటో ఆయనకి తెలియదు కనుక రాదు అది అలాగే స్టార్ బక్స్ కాఫీ ఫోటో రాకూడదు నెందుకు అడగాలి ఇంకోటి అడగచ్చు కదా నాకు తెలుసున్న దాన్ని బట్టి నేను అడిగాను కాబట్టి ఈయనకి తెలుసున్న పదార్థం వస్తుంది ఆ చుట్టుపక్కల ఉండే పదార్థమే వస్తుంది వాళ్ళకి అనుభవంలో ఉన్న పదార్థమే వస్తుంది అలా కాకుండగా ఏదో ఒకటి వచ్చిందండి ఫోటో నుంచి అది ఏమిటో మాకు తుదా మొదలు తెలియట్లేదు అది మీ సైంటిస్ట్లు ఏదో కనుక్కొని మాకు చెప్తారా అని అడిగివాడు ఎవడో ఉండడు ఫోటో నుంచి కుంకుమ వస్తుందని ఒకడు విభూతి వస్తుందని ఒకడు దోషులు వస్తున్నాయని ఇంకోడు చపాతి వస్తుంది ఇంకోహుడు అంటాడే కానీ ఫోటో నుంచి వీడి ఎప్పుడు వీడికి ఎప్పుడు తెలియంది ఏది రాదు అంటే దాని బట్టి మీకేమర్థమైందండి వీడి సంస్కారాన్ని బట్టి అలా ఉందని తెలియలేదు సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ చాలా సీరియస్గా తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళ శ్రద్ధ మీద ఆఘాతాన్ని వేయటమా లేకపోతే నోరు మూసి కూడుకోవడమా దాన్ని శ్రద్ధ అనాలా లేక అంధవిశ్వాసం అనాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ అని నేను ఇటు కాకుండా అటు కాకుండా ఇటు మీద బిల్లు పెట్టాలని చెప్పొస్తాను ఏం చేయమంటు పరుషంగా చెప్పడానికి మనసొప్పదు అలాగే పూర్తిగా వదిలేస్తే న్యాయం కాదేమో మనం చెప్పాల్సిన అవసరం ఉంది అని మళ్ళీ ఇంకొక ప్రేమ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ సో ఓమిత్యేవన్ ధ్యాయ ఆత్మానం కాబట్టి యథోక్త కల్పనయ ధనస్సు ఇవన్నీ ఉడితే కల్పన దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇంత మాత్రమే ఓం అనే భావన మన నేను పరిచ్ఛిన్న వ్యక్తిత్వ భావన పరిచ్ఛిన్న వ్యక్తిత్వ భావన ఎప్పుడూ మనతోటే ఉంటుంది ఐమ్ పర్సన్ సెన్స్ ఆఫ్ ఇండివిజ్యువాలిటీ ఎప్పుడూ మనలో ఉంటుంది అది ఆ సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఉండబట్టే నేను ఇప్పుడు ధ్యానానికి కూర్చుంటాను అని కూర్చుంటాడు అయితే సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీలో అయితే ధ్యానానికి కూర్చుంటాడు కాబట్టి ధ్యానానికి కూర్చున్నవాడు వ్యక్తే కదా వ్యక్తిత్వ భావన లేనిదని వ్యక్తి నుంచి వస్తాడు కాబట్టి ధ్యానానికి కూర్చున్నప్పుడు వ్యక్తిత్వ భావన ఉన్నది ఆ వ్యక్తి తన వ్యక్తిత్వమును ఓంకారలంబనంగా దాన్ని విలీనం చేసే ప్రయత్నం చేస్తారు ఇది చాలా ఎమ్యూజింగ్ సిచ్యువేషన్ ఎందుకంటే మీరందరూ వ్యక్తులు మీరందరూ ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోయే చదువు నేర్చుకోవడం కోసం అంతే కదండి ఇంతేకంటే ఎమ్యూజింగ్ ఇంకొకటి ఉండదు వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని విలీనం చేసుకునే ఉపాయం కోసం పాఠానికి వస్తూ ఉంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అంటే ఈ వ్యక్తిత్వం ఎంత బరువుపోయిందో మనకు అప్పుడే అర్థమవుతుంది వ్యక్తిత్వం అంత బరువు అయ్యేది అని మరొకట్లేదు సో ఎనీవే కనుక ధ్యాయత చింతయత మీరు ఆ ఓంకార ధ్యానాన్ని చేసుకోండి ఓమిత్యేవం ధ్యాయత ఓం అనేదాన్ని మీరు గట్టిగా పట్టుకోండి మహాత్ములు అలాగే చేస్తారు ప్రేమ కలిగిందనుకోండి ఓం ప్రేమను చూపించారనుకోండి ఎవరైనా ఓం ద్వేషం చూపించారనుకోండి ఎవరైనా ఓం అన్నిటికీ ఓమే పిడిక్కి బియ్యానికి ఒకే వంటలో ఉన్న సాగుంటారు అనమాట పిడికి ఓ దేవిస్తే ఓం ద్వేషిస్తే ఓం ఎందుకు ద్వేషిస్తారంటే లోకంలో ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు దానికి ఏదో ఉండదు ద్వేషించే వాళ్ళు ఉంటారు ఎవర సంస్కారాన్ని కూడా ప్రభుత్వం అమర్యాదు చేస్తారు ఆబ్యాదు కూడా చేస్తారు అవమానం చేస్తారు ఎక్కడ అలాంటి పరిస్థితి కూడా వస్తుంది వచ్చినప్పుడు మనం కంగారు పోకూడదు మర్యాద చేశారనుకోండి ఓం అమర్యాద చేశారనుకోండి ఓం ప్రతి సందర్భంలో ప్రతి సిచ్యువేషన్లో ఓం ఓమిత్యేం ధ్యాయ ఓమే వాస్తవం ఓ ఏ ఓంకారం యొక్క ప్రభావం చేత మీరు ఆ శుద్ధ సచ్యత్ స్వరూపంలో విలీనమైపోతారో ఆ సత్యే వాస్తవం ఇది ఏ సత్యం ఇంకా ఈ ఓంకారము విలీనం కాలానికి ముందుండేటువంటి నామరూపాత్మకమైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో చూడండి ఇంద్రియానుభవములు మానసిక అనుభవములు సెన్సోరియన్ అండ్ మెంటల్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పనలు మాత్రమే అవన్నీ అసత్యాలు సెన్సోరియల్ ఎక్స్పీరియన్స్ ఉంది చూసారా అది అసత్యం మెంటల్ ఎక్స్పీరియన్స్ కూడా అసత్యం కానీ అలా అనిపించదు అలా అనిపించదు ఇప్పుడు సినిమా తెర మీద సినిమా తెర మీద జరిగేదానికి మనస్సు అనే తెర మీద జరిగే దానికి తెర సినిమా తెర మీద ఏమిటవుతూ ఉంటుంది ఏవేమేవో క్యారెక్టర్స్ అందమైన ఉద్యానవనాలు మరొకటి సంఘటనలు అన్నీ అలా ప్రవాహంగా వస్తూ ఉంటాయి మనస్సు అంతే కదండి ఆ చిత్తాకాశమునందు కూడా ఎవేవో పొద్దున్న వేస్తే రాత్రి పడుకునేదాకా కూడా ఈ చిత్తాకాశమునందు అంటే ఏమిటి చిత్తాకాశమునందు ప్రకటమయ్యే అనుభవముల ప్రవాహమునకే జాగ్రత్త అవస్థ అని అంటే ఈ అనుభవముల ప్రవాహం ఆగిపోతే దానికి నిద్రావస్థ అని అంటే నిద్రపోతూ ఉండగా అనుభవముల ప్రవాహం ఆగిపోయి మళ్ళీ అనుభవముల ప్రవాహం మళ్ళీ శురు అయ్యి ఏదో కొంత సేపు కొనసాగితే దానికి మళ్ళీ కళ అని పేరు సో కళ అన్నా జాగ్రత్త అవస్థన్నా చిత్తాకాశము ప్రవాహము కదలిక స్పందన అదే సినిమా అంటే ఏమిటి సినిమా తెర మీద వచ్చేటువంటి కదలిక ప్రవాహము వేర్వేరు రూపముల యొక్క ప్రవాహము ఇప్పుడు సినిమా తెర మీద ఘటనల ప్రవాహం అది వాస్తవమా అది వాస్తవమేం కాదు అంతా కల్పనే అంతా మేక్ బిలీఫే ఏమి దాంట్లో సత్యమే ఉండదు వాడు వీడిని కొడతాడు కొడితే వెనకాల నుంచి వాడు సరిగ్గా కొట్టినప్పుడు డ్రమ్ మీద కొడతాడు అంచేతనే ఇలాగ కొట్టినప్పుడు కూడా డ్రమ్ సౌండ్ వస్తుంది అంత సౌండ్ ఎందుకు వస్తుందని నిజంగా సౌండ్ అంత సౌండ్ వస్తే వీడి నువ్వు కలిగి కూడా అక్కడే విరాళ విడిచిపెట్టేస్తాడు ఇంకా సౌండ్ చేయడమే కానీ ఆ సౌండ్ వాస్తవం కాదు వాళ్ళు ఇలా ఇలా అడిగినప్పుడు ఇది ధూమ్ వాళ్ళ సౌండ్ వస్తుంది ధూమ్ ధూమ్ వాళ్ళు యుద్ధం చేస్తాం చూడండి యుద్ధం చేసేప్పుడు ఎక్కడ లాంటి సౌండ్ వచ్చేటువంటి యుద్ధం ప్రపంచంలో ఉండదు సినిమా తెరవేటప్పటికీ ఎక్కడ ఉండదు సో అంత కల్పనే అంత మేక్ బిలీఫే ఏది వాస్తవం కాదు ఆ సినిమా తెర ప్రకాశించే సినిమా తెర ప్రకాశించే అంటే చిత్ తెర అంటే సత్ అధిష్టానం అధిష్టానము స్ఫూ ఉంది ప్రకాశిస్తూ ఉంది రెండు కలిసి కలవాలి సో ప్రకాశించే సినిమా అంటే సినిమా తెర ప్రకాశించే చిత్ సచిత్ అదే సత్యం మిగతా అంతా ఈ సత్యాన్ని తెలుసుకోవటం చాలా కఠినమైన విషయం అది తెలుసుకోవటానికి ఆ సత్యంలో మిలిచి ఉండాలి అది మనకు అనుభవం కావాలి అది మన అనుభవంలోకి పరి పరిణతి చెందాలి అనుభవానికి రాకపోతే ఉడిగే థియరిటికల్ డిస్కషన్ వల్ల ఉపయోగం ఉండదు అది అనుభవంలోకి రావాలి సో ఆత్మ అనుభవము సో ఈ అనుభూతి రూపంగా దాన్ని మీరు దర్శించగలిగితే దాని విలువ మీకు స్పష్టమైపోతుంది ఆ అనుభూతిని మీకు అనుగ్రహించేటువంటి శబ్దము ఓ కాబట్టి ఆ ఓముని పట్టుకోండి ఓమిత్యేవం ధ్యాయ ఓం తప్పించి ఊరికే అనవసర మాటలు మిగతా ఉన్నాయి అనవసరం ఓం అంటూ ఉండడం మన ప్రేమించారనుకోండి ఓం ద్వేషిస్తే ఓం పొగిడితే ఓం తీరితే ఓం అన్నిటికీ ఓమే ఆ ఓమ్ని ఎలాగా మీరు పట్టుకుని ఉండండి ఓమిత్యేవం ధ్యాయ అది సమయం అంతకంటే ఇంక చేయాల్సిందే లేదు ఉక్తం వక్తవ్యం చిష్యేభ్య ఆచార్యేణ జానత